కవీనాప్రవస్తరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత శృంగన్నోటి సీదసాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గిరుపరంపరా శుభాశుభలైరే మోక్ష్యసే కర్మబంధనై సన్యాసయోగయుక్మా విముక్తో మాముపై్యసి భాష్యకారులు అవతారికి మనం చూస్తూ ఉన్నాము శుభేతి శుభాశుభ ఫలై శుభాశుభే ష్టానిష్ట ఫలేని కర్మాణి శుభాశుభ ఫిని శుభాశుభ ఫలై ఇది బహువ్రీహి సమాసం శుభాశుభములైన ఫలములు అనే కర్మధారయే కాదు శుభాశుభములైన ఫలములు కలిగినటువంటి కర్మలు అని బహువ్రీహి సమాసం సో కర్మలు ఉన్నాయి ఈ కర్మలకి శుభమైన ఫలమైనా కలుగవచ్చును అశుభమైన ఫలమైనా కలగవచ్చును అటువంటి కర్మలు శుభ అంటే ధర్మబద్ధంగా మీరు కనుక ఏదైనా ఒక పని చేస్తే దాని ఫలం శుభంగా మంచి ఫలం కలుగుతుంది అధర్మాన్ని ఆచరిస్తే చెడు కలుగుతుంది సో ఈ విధంగా ధర్మాధర్మములు వాటికే శుభాశుభములని పేరు వాటి వలన లభించేటువంటి ఏ అపూర్వము గలదో దానికే పుణ్యము పాపము అని పేరు అంటే అపూర్వము అంటారు అంతకు ముందు లేదు ఇప్పుడు లభించింది అదేమిటి యజ్ఞం చేయడానికి ముందు లేదు యజ్ఞం చేసిన తర్వాత ఉంది ఏమిటది పుణ్యం కాబట్టి దానికే అపూర్వము అని ముందు లేదు తర్వాత ఉంది కనుక అపూర్వము అని మీమాంసకుల ఒక టెక్నికల్ నేమ్ అలాగే పాపం కూడా అంటే ఏదైనా తప్పు పని చేయడానికి ముందు అది లేదు తప్పు పని చేసిన తర్వాత ఉంది అది అపూర్వము పాపము సో ఈ విధంగా పుణ్యపాప కర్మలు ఏవైతే ఉన్నాయో వీటి వలన లభించే ఫలములు ఉంటాయి సో అటువంటి ఫలములను ఇస్తాయి శుభ ఫలాన్ని శుభ ఫలము సుఖము అశుభ ఫలము దుఃఖము శుభ ఫలమైనా కొంతకాలం ఉండిపోయితే అశుభ ఫలమైన కొంతకాలం ఉండిపోయి ఇది ఎప్పుడూ కూడా శుభం వెనక్కాల అశుభం దాగి ఉంటుంది అశుభం వెనకాల శుభం దాగి ఉంటుంది ఇది ఒక రహస్య జీవిత రహస్యమే అలా ఉన్నది ఇప్పుడు శుభకర్మ కదా పెళ్లి పెళ్లివారు వస్తారు శుభం ఉంటాయి వేద పండితులు వస్తారు వేద ప్రవచనాలు చేస్తారు తర్వాత అందరూ పెళ్లి అన్ని శుభకర్మలన్నీ పూర్తి వాళ్ళగారిని వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోతే ఈ చీవుడు మీద వడ్డీ ఊడ్చుకోవడం ఈ చెత్త అంతా కూడా పోగేసుకోవటం ఆ మిగిలిన సామగ్రి అంతా ఒకటికి తీర్చుకోవటం చేసిన అప్పు చుక్క కూర్చుని ఎంత ఎన్నో లక్షేసం దాన్ని ఈ ఈ పనులు పడుతుంటాడు గృహయోజమాన్ని కాబట్టి శుభకర్మ వెనకాల అశుభం దాగి కూడా అశుభ కర్మ వెనకాల శుభం దాగి ఉంటుంది ఎవరైనా పోయినప్పుడు పదా పన్నెండు రోజుల కర్మ పూర్తి అయిపోయిన తర్వాత పదమూడో రోజు ఉదయం పుణ్యాహవచనం చేస్తారు పుణ్యాహవచనం అంటే చాలా శుభకర్మ అది అత్యంత పవిత్రమైనటువంటి వైదిక కర్మ పుణ్యావచనం చేసిన తర్వాత ఏమైనా ఆశీర్వదిస్తే ఆశీర్వచనం ఉంటుంది వేద వేదాశీర్వచనం ఉంటుంది మామూలుగా వివాహమైనప్పుడు ఏ ఆశీర్వచన మంత్రాలతోటి ఆశీర్వదిస్తారో అలాగే ఆశీర్వదిస్తారు కానీ ఒక చిన్న కిట్టుగా ఏమని చెప్తారంటే పోయిన వాళ్ళు పోనిపోయారు మిగిలిన మిగిలి ఉన్న వాళ్ళకి శుభము కలుగుగాక అని ఆశీర్వదిస్తారు పోయిన వాళ్ళతో పాటు మనం కూడా పోం కదా అని సామెతో ఒకటి ఉన్నారు కాబట్టి సరే ఎవరో ఒకరు పోయిన మాట వాస్తవమే మిగిలిన వారందరూ శుభంగా ఉండాలి అని ఆశీర్వదనం చేస్తారు కాబట్టి కర్మ అశుభం అని అనిపించినా దాని శుభము దాగి కాబట్టి ఈ విధంగా ఈ శుభ అశుభ ఫలములనిచ్చే కర్మలు ఏవైతే ఉన్నాయో చూసారా ఆ కర్మలు రెండూ బంధములే మాలుగా లోకంలో శుభకర్మలు బంధ అశుభ కర్మలు బంధిస్తాయి శుభకర్మలు బంధించవు అని భ్రమపడతారు జనం రెండు బంధాలే అది కర్మ అంటేనే బంధం అదే అంటున్నారు కర్మాన్యేవ బంధనాని కర్మబంధనా శుభకర్మలైనా బంధములే బంగారు సంఖ్యల బంధములే అశుభకర్మలు కూడా బంధములే ఇనుప సంఖ్యల బంధములే ఇప్పుడు ఈ జైల్లో పెడతారు తిహార్ జైల్లో పెడతారు ఈ కామన్ క్రిమినల్ని తీసుకెళ్లి డి కేటగిరీ జైల్లోకి అరేస్తారు అంటే డార్మిటరీలో ఉన్నట్టుగా వంద వందంటారు హాల్లో పడుకుంటారు క్యూలో వస్తే బోయినం పెడతారు వెళ్ళే హాల్లో ఓ కార్నర్ లో పడుకుంటాడు ప్రతి వాడు ఓ మూల ఎవడ ఎవడ మూల ఎవడ మూట వాడు పెట్టుకుని అలా పడుకుంటారు ఏ క్లాస్ ఉంటారు పొలిటికల్ ప్రెసనప్స్ ఉంటారు వీళ్ళని అరెస్ట్ చేసి ఏ క్లాస్ జైల్లో పెడతారు ఏ క్లాస్ జైలు అంటే వాళ్ళకు సెపరేట్ రూమ్ ఉంటుంది అప్పట్లో న్యూస్ పేపర్లో అమెరికాలో ఉండగా నేను చదివాను కనిమొలి అనే ఒక అమ్మ ఒక ఒక యువతిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి ఆవిడని తిహార్ జైల్లో పెట్టారు రెండు మూడు నెలల్లో ఎంతో పెట్టారు ఆ పెట్టినప్పుడు ఆవిడకి ఆరు నెలలు పెట్టారు అప్పుడు ఆవిడకి ఒక ప్రత్యేకమైన గది దాంట్లో అన్ని సౌకర్యాలు టీవీ న్యూస్ పేపర్లు చదువుకుంటూ వారు ఏదైనా భగవద్గీత వేదాంతం ఇలాంటి చదవాలని అనిపించవచ్చు కదా అండి జైలు కూర్చున్న తర్వాత భగవద్గీత గుర్తుకొచ్చే అవకాశం ఉంది సంవత్సరంలో ఇప్పుడు గుర్తుకు రాకపోలేదా అక్కడ చేసేది ఏమి ఉండదు భగవద్గీత చదవాలి ఏదైనా మంచి పుస్తకం వాటికి తీసుకురామని అడిగి ఉండొచ్చు అడిగుంటే అప్పుడు అలాంటి పుస్తకాలు తెప్పించేస్తారు మొత్తానికి వాళ్ళకి అది ఏ క్లాస్ జైలు కూడా బంధమే అదేమీ బంధం కాదని స్వర్గం అలాంటి స్వర్గానికి వెళ్తే అది ఎయిట్ క్లాస్ గేలు నరకానికి వెళ్తే డి కేటగిరీ గేలు ఏదైనా బంధం స్వర్గంలో కూడా మీ ఇష్టం అయినట్టు మీరు చేయడానికి ఉండరు ఎలా చెప్తే అలా ఉంటుంది మీకు చిన్న స్థానం ఇస్తారు అక్కడ ఉంటుంది ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్ లో అవి ఎంజాయ్ చేస్తూ అలా స్వర్గానికి వెళ్ళి నేను ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చూడాలనుకుంటున్నాను అంటే కుదరదు అక్కడ ఉర్మశ్రీరంభ డ్యాన్స్ అని చూడాలి అబ్బాయి ఈ డ్యాన్స్ ఈ పాతకాలపు డాన్స్ మా వల్ల వదండి మేము ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ చూడాలి అయితే ఇండియా ఆస్ట్రేలియా వన్ డే మ్యాచ్ క్రికెట్ చూడాలి అంటే ఉండదు స్పందలో ఉండదు ఇందుకు అలాంటిది ఒకటి ఉంటుందని కూడా తెలియదు ఇందుకు కాబట్టి అది బంధమే కనుక శుభము బంధమే శుభకర్మ బంధమే అశుభకర్మ బంధమే భోగాభిలాషతో ఈ ఫలము నాకు కావాలి అనే భోక్తృత్వాభిమానంతో నేను కర్తను అనే కర్తృత్వాభిమానంతో చేసే కర్మ శుభమైన బంధమే అశుభమైన బంధమే కర్మబంధనా కర్మబంధనై ఏం మదర్పణం కుక్ష్యసే కానీ ఈ బంధము నుంచి నీవు మోక్షమును అంటే విముక్తిని పొందగలవు ఈ బంధ విముక్తి అయిపోతుంది ఎలా అవుతుంది ఏమం ఈ విధముగా శ్లోకంలో అలా ఉంది కదా శుభాశుభ ఫల ఏమం శుభాశుభ ఫలముల ఈ విధముగా నీవు విముక్తిని పొందగలవు ఈ విధముగా అంటే ఎక్కడ దొరుకుతుందంటే దానికి అర్థం ఎలా దొరుకుతుంది ఈ విధముగా అంటే ఏమర్థం కనబడుతుంది నీకు అంటే దాన్ని సర్వనామ అంట ప్రణం వెళ్ళాలి ఏ విధముగా అని ప్రశ్న వేసుకుని వెనక్కి వెళ్తే ఎరకాల శ్లోకం ఏమనుందంటే ఎత్ కరోషిహోషి దాసి యత్పస్యసి కౌంటేయ తత్పురుదర్పణం అంటే నీ కర్తవ్యాలను నువ్వు చేస్తుంటప్పు చేసీ కర్మలను మానేయమని అభిప్రాయం కాదు భోజనం మానేసి పిండి తిప్పలు అలా నక నకలాడిపట్టు దేవుడు సంతోషిస్తాడు నువ్వు చేసి భోజనం నువ్వు చేస్తూ యోగ్యమైన పద్ధతిలో తర్వాత చేసే కర్మలు ఏవైతే నిత్య ఉంటాయో వాటిని ఏదైనా హోమాలజీ నిత్యం చేసి అలవాటు ఉంటే వాటిని కంటిన్యూ చేయి దానం చేసి సందర్భం ఉంటే దానం కూడా చేస్తూ ఉండు తపస్సు అలవాటు ఉంటుంది కొంతమందికి తపస్సు ఉండాలి జీవితంలో తపస్సు లేకపోతే శరీరారోగ్యము దెబ్బతింటుంది మానసికమైన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది తపస్సు చేస్తూ ఉంటే తపస్సు అంటే ఈశ్వరునికి సమర్పించే విధంగా కొంత కష్టాన్ని సహించుతా అప్పుడప్పుడు ఉపవాసం చేయటం కార్తీక మాసం పేరు చెప్పి జన్నిటి స్నానం చేస్తే అది తపస్సు అలా చేసి వర్తం పూర్వం ఇప్పటికీ చేస్తూ ఉంటాయి మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం మేము కార్తీక మాసం జన్నిటి స్నానానికన్నా నెదికి వెళ్తే ఈ పెద్దవాళ్ళు డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ వాళ్ళు కూడా డెబ్భై ఏళ్ళ వాళ్ళు మీరు ఆశ్చర్యపోతారు మీరు కూడా చేతిలో ఒక హరికేనలాంతరం పట్టుకుని ఒక చేతిలో దీపం దారి కనపడదు కదా చేతికి తెల్లవర్ధమను చేయాలి నదీ స్నానం చేతిలో హరికేనలాంతరం పట్టుకుని ఒక చేతిలో రెండో చేతిలో బుట్ట ఆ బుట్టలో పొడి వస్త్రము అలాంటివి ఉంటాయి ఎందుకంటే చలి నదీ స్నానం చేసి గట్టు మీదకి వచ్చాక వస్త్రాన్ని మార్చుకుని పొడి వస్త్రం కట్టుకుంటే కొంత చలి తగ్గుతుంటుంది అది బుట్టలో అంది ఈ చేతిలోనేమో దారి కనపడడం కోసం హరికేనలాంతరు వయస్సు డెబ్బై దాట్లు ఉంటుంది నడుము వంగిపోయి అలా నడుచుకుంటూ వచ్చి నది స్నానం చేసి వెళ్ళేవాడు ఎందుకు మా ఎంత కష్టపడుతున్నారంటే ఏమో నాయన ఎంతకాలం జీవిస్తామో తెలియదు ఈశ్వరుని ఆరాధించే అవకాశం ఉన్నప్పుడు ఆరాధించనుకుంటేలాగా అని అడుగుదారు కావచ్చు దాని పేరే తపస్సు కాబట్టి చేస్తున్న తపస్సు ఉంటే చెయ్యాలి దాన్ని మానేకూడదు కానీ ఎలా చేయాలి తత్పురుష మదర్ పాఠం ఆ చేసి తపస్సును ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి నేను కర్తను నేను కర్తను కాను నేను భోక్తను కాను నాహం కర్త హరిః కర్త నేను కర్తను కాను ఈ శ్రీహరియే కర్త నాహం భోక్త హరిర్భోక్త భోక్తారం యజ్ఞ తపస్ అని ఆ శ్లోకం రాబోతోంది అనుకుంటా లేకపోతే ఇంతకు ముందు అధ్యాయంలో వచ్చి ఉంటుంది లాస్ట్ వర్స్ భోక్తారం యజ్ఞ తపస్ నేను యజ్ఞం చేసిన తపస్సు చేసిన వాటి యొక్క భోక్త ఈశ్వరుడే కాబట్టి భోక్త కూడా ఈశ్వరుడే కర్త కూడా ఈశ్వరుడే ఆ కర్మని అలా మన వంతు ఏమిటంటే లెట్ ద న్యాచురల్ థింగ్ హ్యాపెన్ న్యాచురల్లీ రూల్ ఒక సహజంగా జరిగి లేదో జరగని నిద్రలు సహజంగా ఏమిటి జరుగుతుంది దంతధావనం దంత దాన్ని ఆపేయకూడదు దంతధారణ ఆపేసేలాగా సహజంగా జరిగిపోతూ ఉండాలి దంతధారణ అయిన ఏమిటి కాఫీ గోల్ కాఫీ అయిన తర్వాత ఏమిటి స్నానం స్నానం అయిన తర్వాత ఏమిటి కొంత సంధ్యా ఉందనాది నిత్య కర్మ అటువంటి కర్మలన్నిటినీ యథోచితంగా సహజమైన కర్మలను సహజమైన రీతిలో చేసుకుంటూ పోవాలి చేసుకుంటూ పోవడం అంటే మీరు అభిమానం పెట్టుకుని చేసేదేమీ ఉండదు అవి అయిపోతూ ఉంటాయి ఆ అయిపోయే వాటిని అలా జరిగే వాటిని జరగలుచుక ఈశ్వరార్పణ బుద్ధితో తత్పురుష మదర్పణం ఒకవేళ ఏదైనా కొంచెం తప్పు పని జరిగిందనుకోండి ఇదంతా మనం చర్చ చేసి ఉన్నాము దానిని కూడా ఎవరి మీద కోపం వచ్చింది టెలిఫోన్ మీద చెడా కూడా పెట్టి ఆ ఇలా చేసేటబ్బా ఈ మనస్సు కలుషితం చేసుకున్నామే మనం అలా కోపంగా మాట్లాడి ఉండాల్సింది కాదు ప్రేమగానే చెప్పు ఉండాల్సింది వాడి వాడు ఎలా చెప్పినా విండు మీరు ప్రేమగా చెప్పినా ఉండి కోపంగా చెప్పినాకే వీవరస్తు పాడు చేసుకోవడమే తప్ప సో ప్రేమగానే చెప్పు ఉండాల్సిందే అని అనుకుని సరే కానీ పొరపాటు అయింది మీరు ఈశ్వరు దానిని కూడా ఈశ్వరునికి అర్పించి వేస్తే అది ఇట్స్ బంధించిని కూడా ఈశ్వరార్పణం వస్తూ చేయాలి దట్ ఈస్ ది పాయింట్ రియర్ సో ఏవం అంటే మదర్పణం కుర్వన్ ఈ విధముగా సకల కర్మలను ఈశ్వరార్పణ చేసుకుంటూ ఉన్నట్లయితే మోక్ష్యసే నీవు తప్పనిసరిగా కర్మబంధనముల నుండి విముక్తిని పొందగలరు దీన్నే కర్మయోగము శ్రీకృష్ణుడు కర్మయోగాన్ని ఒక నేర్పు ఒక నేర్పు అని వర్ణించారు యోగ కర్మసు కౌశలం కర్మలను చేసే సందర్భంలో ఒక నేర్పు ఉండాలి ఆ నేర్పు అది కౌశలం అంటే అంటే ఒక దిక్తనము నేర్పు అనే అర్థం ఒక మెలకువ కౌశలం అంటే మెలకువ ఏమిటి మెలకువ కర్మలు సహజంగా బంధించే స్వభావము గలవి అలాగని కర్మలను మానేసేందుకు వీల్లేదు కర్మల్ని చేస్తూనే ఉండాలి ప్రాణం ఉన్నంతకాలం కర్మలు ఉంటాయి కర్మలు మానేసి ప్రసక్తి లేదు నహి దేహభృతాశక్యం చెప్తం కర్మాన్ విశేషత కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం దేహంలో ప్రాణం ఉన్నంత వరకు కుదరదు ఇది కర్మలను పూర్తిగా విడిచిపెట్టడం కుదరదు కర్మలు బంధించేస్తూ ఉంటాయి అంటే ఇది ఎలా ఉంది క్యాచ్ ట్వంటీ ఎందుకంటారో అలా అంటారు క్యాచ్ ట్వంటీ టూ తెలుగులో పెళ్ళైతే కానీ పిచ్చి కుదరదు పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి ఎవడు ఇలాగంటి కేసులు కొన్ని ఉంటాయి వాడు ఉంటాడు వాడికి పెళ్లి చేస్తే కొంత కుదుట పడతాడు పెళ్లి చేస్తే దారికి వస్తాడు కానీ వాడు దారికి వస్తే కానీ ఎవడు పెళ్ళనివ్వడు అలాగా క్యాచ్ ఇటువంటి ఈ కర్మలు బంధిస్తాయి చేస్తే బంధిస్తాయి చేయకుండా కొన్ని మానేస్తే బంధం లేదు కదా అంటే మానేయడం కుదరదు అలాగే మరి అక్కడే మెలకువ ఏమిటా మెలకువ ఆ కర్మలు బంధించే స్వభావము కలవి కూడా బంధించకుండా అయిపోతాయి అలా రాశారు చక్కన భాష్యంలో అలా ఉంది మీరు బంధించే స్వభావము కలవి అయినా బంధించవు దీస్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ స్పెషలిటీస్ బంధించే స్వభావము కలవి బంధించము అంటే దెరిస్ సంథింగ్ గ్లోరియస్ అని అది అక్కడ నెలకు కౌశలము అదేమిటి కర్మయోగము ఏమిటి కర్మయోగం ఏమిటి అంటే కర్మ ఇప్పుతూ ఉంటుంది కానీ భోక్తృత్వము లేదు ఫలా ఫలాపేక్షను విడిచిపెట్టేస్తారు కర్మఫలం తక్వ ఎప్పుడైతే మీరు భోక్తృత్వాన్ని విడిచిపెట్టారో అంటే ఫలమును విడిచిపెట్టుట ఫలతృష్ణను విడిచిపెట్టుట చూడండి ఆ స్టెప్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణుడు అంటాడు ఫలం తక్వ సో కర్మజం బుద్ధియుక్తాహి ఫలం తక్వ మనీషిణ రెండో అధ్యాయంలో సో కర్మ పుట్టే ఫలమును విడిచిపెట్టి కర్మ చెయ్యి ఇంకా ఫలం పుట్టనే లేదు ఎప్పుడో పుడుతుంది భవిష్యత్తులో ఇప్పుడెల్లా విడిచిపెడతాం కాబట్టి ఉన్నదాన్ని విడిచిపెడతారా లేని దాన్ని విడిచిపెడతారా ఉన్నదాన్ని విడిచిపెట్టాలి కదా అంటే చూడు కర్మఫలమునందు నీకు తృష్ణ ఇప్పుడుందా భవిష్యత్తులో ఉంటుందా ఇప్పుడే ఉండండి అది కాబట్టి కర్మఫలం తక్కువ అంటే అర్థం కర్మఫల తృష్ణాను చెక్వ కర్మఫల తృష్ణని విడిచిపెట్టేస్తే ఇక భోక్తృత్వమే లేదు మరి అదే రహస్యం భోక్తృత్వం లేకుండా అయిపోయింది మీరు భోక్తృత్వాన్ని విడిచిపెట్టడం నీ వంతు కర్తవ్యం అది మీ వంతు సాధకుని యొక్క సాధనలో భాగం మరి కర్తృత్వం మాట ఏమిటి మీరు భోక్తృత్వాన్ని విడిచిపెడితే కర్తృత్వం దానంత పదే జారిపోతుంది కర్తృత్వ భోక్తృత్వాలు రెండు జారిపోతే వాడు ఆత్మనిష్ఠుడే ఉండిపోతాడు ఇది చాలా బాగుంది ఇది కర్మయోగము అనే మెలకువ చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఆ విధంగా ఏవం మదర్పణం కుర్వన్ మోక్ష్యసే సోయం సన్యాసయోగో నామా దీనికి సన్యాసయోగము అని పేరు ఎందుకంటే సన్యాసము అంటే విడిచిపెట్టినా మనం ఏమనుకుంటాం సన్యాసయోగము అంటే హృషికేశు వెళ్ళిపోయి శివరాత్రి నాటికి అక్కడ ఎవరో మహాత్ముల్ని పట్టుకుని అక్కడ మహాత్ములు సన్యాసం ఇస్తారు హృషికేశులు సన్యాసం ఇస్తారు ఆ శివరాత్రికి వెళ్ళాలి అందులో చేప ముందుకి మృగశ్వర కార్తి నాడు వెళ్ళి తీవ్రం నిలబడితే ముందు ఇస్తారు ఆ కార్తీకే వెళ్ళాలి ముందు వినకే వెళితే ఆ అలాగే శివరాత్రి ముహూర్తానికి కృషి చేసి చేరుకుంటే ముందు రోజే చేరుకుంటే మంచిది ముందు రోజు చేరుకుంటే ఆ క్యూ ఉంటుంది ఆ సన్యాసం క్యూ అంట్లో క్యూ అంటే శాపంత క్యూ ఉండదు అండి ఐదుగుర ఐదు ఉంటారు ఆ క్యూలో మీరు జాయిన్ అయిపోతే ఊరికే దృష్టార్థం చెప్పారు మీకు సన్యాసం చేస్తారు అది ఎవరు జాయిన్ అయితే వాళ్ళకి సన్యాసం వచ్చేస్తుంది అది కాదు అంటే సన్యాసం అంటే అది కర్మఫల తృష్ణను త్యాగము చేయుంటా అధిక సన్యాసం అంటే త్యాగం అది యోగం కాబట్టి ఇప్పుడు కర్మయోగం ఏమైపోయింది సన్యాసయోగం అయిపోయింది ఏ యోగంలో యోగం అంటే ఉపాయం ఏ యోగంలో త్యాగము ఉంటుందో అది సన్యాసయోగం అయిపోతుంది మీరు కర్మ చేస్తూ త్యాగం చేశారా కర్మఫలతృష్ణను త్యాగం చేశారు అంటే కర్మఫలాన్ని త్యాగం చేశారు అంటే ఈ కర్మయోగం సన్యాసయోగం అయిపోయినది భక్తి యోగముందండి అది కూడా సన్యాస యోగమే మీరు భక్తి అయితే కానీ ఫలాకాంక్ష లేకుండగా సో నిష్కామంగా భక్తి చేసిస్తే ఆ కాములను త్యాగం చేయుట అది సన్యాసము సో ఆ సన్యాసమే యోగము ఆయన వ్యాఖ్యానిస్తున్నారు చూడండి సన్యాసాసౌ మత్సమర్పణతయా కర్మత్వాసౌ ఇది అది విగ్రహవాక్యం సన్యాస అసౌయోగ్చ కర్మధారే సమాసం ఇది సన్యాసము ఇది యోగము ఇదే సన్యాసము ఇదే యోగము అది సన్యాసం ఎందుకయింది ఈశ్వరార్పణం చేస్తే సన్యాసం ఎందుకయింది సమర్పణం చేయుట చేత మత్సమర్పణతయా సన్యాస నాకు సమర్పించుకున్న కారణముచే సన్యాసమైంది ఈశ్వరుడికి సమర్పిస్తున్నారు కదా అది సన్యాసం యోగము అంటే కర్మ అని అర్థం ఉండదు యోగము అంటే కర్మ అని అర్థం ఉండదు కాబట్టి అది కర్మ కూడా కర్మ చేస్తున్నాడు కాబట్టి యోగము కర్మ ఫలాన్ని కర్తృత్వాన్ని అభిమానాన్ని అభిమానంలో ఉండదు కాదు అభిమానము అహమ్మనే అభిమానము అటుకే ఫలాభిమానము కర్తృత్వాభిమానము ఈ రెండు అభిమానములను కూడా ఈశ్వరుడికి సమర్పిస్తున్నాడు కాబట్టి యో సన్యాసమైంది అపో ఇది బాగుందిది ఇదే సన్యాసం ఇదే యోగము సన్యాసయోగము ఎంత బాగుందో చూడండి ఆ పదం సో భగవద్గీతలో రెండే యోగాలున్నాయని మనం వింటూ ఉంటాం లోకేష్మిన్ ద్వీహ నిష్ట రెండే యోగాలున్నాయి కరెక్టే కానీ ఆ రెండు యోగాలు ఏంటి కర్మయోగము జ్ఞానయోగము కానీ అక్కడితో అయిపోలేదు కర్మయోగము జ్ఞానయోగము బ్రీఫ్గా చెప్పారు ఇది అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి క్విన్ సిటీ హైదరాబాద్ సికింద్రాబాద్ ఆ రకంగా భగవద్గీతలో సాధన ఏమిటి రెండు లోకేష్ వివిధ కర్మయోగము జ్ఞానయోగము అయితే క్విన్ సికింద్రాబాద్ లేరు హైదరాబాద్ లేరు హైదరాబాద్ అంటే ఎన్ని పాత హైదరాబాద్ కొత్త హైదరాబాద్ మళ్ళీ దాంట్లో అలాగే కర్మయోగంలో కూడా అలాగే కర్మలో కర్మయోగంలో మళ్ళీ వెరైటీ ఉంది కర్మయోగంలో మళ్ళీ మీకు కొంత వెరైటీ కనపడుతుంది అని చెప్పని భక్తి యోగం కూడా కర్మయోగంలో అంతర్గతం అవుతుంది భక్తి యోగం అనే మాట ఉంది గీతలో శ్లోకంలోనే ఉంది తర్వాత సన్యాస యోగం అని ఉన్నది సమాధి యోగం అని ఉంది సో ఇవన్నీ కూడా అవాంతర భేదాలుగా మనం అర్థం చేసుకోవాలి పదం ఉండకూడదని మీరు హఠం చేయకూడదు ఆ పదం ఉండకూడదు అలాగే ఎక్కడైనా ఉంటుందండి పదాలు ఉంటాయి పద ప్రయోగం ఉంటుంది కాబట్టి సన్యాసయోగము కర్మయోగములో అంతర్గతమైనది ఎందుకంటే కర్మఫలాన్ని ఈశ్వరునికి సమర్పించినారు కనుక అది సన్యాసయోగము అటువంటి సన్యాసయోగముతో కూడిన యుక్త అంటే కూడిన ఆత్మ అంటే హృదయము అంతఃకరణము అక్కడికి ఆ సమాసం పూర్తి రాష్ట్రకారులు తేన సన్యాసయోగేనా యుక్త ఆత్మా అంతఃకరణం ఎ తవ సహాత్మ సన్యాసయోగయుక్తాత్మా సన్ సోగముతో కూడినది అంతఃకరణము ఆత్మా అంటే అంతఃకరణం హృదయము ఎవనికో వాడు అది ఎవరు నువ్వే సన్యాసయోగయుక్తాత్మా విముక్త మాం ఉపైష్యసి అని మధ్యమ పురుషం ఉంది కదా నన్ను నీవు పొందగలవు కాబట్టి ఆ నీవు ఈ సన్యాసయోగ యుక్తాత్మ అనే సమాసపదము నీవు అనే దానికి విశేషణం మము ఉన్నట్టే లెక్క అక్కడ కాబట్టి నీవు సన్యాసయోగముతో కూడిన అంతఃకరణము గలవాడవై అంటే సకల కర్మలు అంతఃకరణం నుంచి ఉద్గమిస్తాయి నేను మనం చూశాను యాక్షన్ ఆరిజినేట్స్ ఇన్ కాబట్టి ఆ హృదయంలో ఆ అంతఃకరణంలో యోగమున్నది ఎందుకంటే కర్మలు ఉద్గమిస్తున్నాయి కనుక అదే అంతఃస్కరణలో ఈశ్వరార్పణ బుద్ధి ఉన్నది అదే సన్యాసము కాబట్టి ఇప్పుడు ఈ అంతఃకరణలో రెండున్నాయి కర్మ ఉన్నది కర్మను కర్మ చేసే సంకల్పముయే కర్మ అని పేరు తర్వాత ఈశ్వరార్పణ బుద్ధి అనే సన్యాసము ఉన్నది అటువంటి అంతఃకరణ గలవాడలు ఆగుము సన్యాసం తీసుకోవడానికి కంగారేం ఈ రకమైన స్పిరిచువల్ సన్యాసే వెళ్ళి ఫిజికల్గా సన్యాసం కాదు ఇది స్పిరిట్ సన్యాసం కావాలి కాబట్టి మీ అంతఃస్కరణలో ఆ త్యాగభావన అదే సన్యాసము తర్వాత యోగము అంటే కర్తవ్య కర్మలను ఉత్సాహపూర్వకంగా అనుష్ఠించే లక్షణం అది యోగము అది ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి అలా డల్గా ఉండకూడదు ఏ కర్తవ్య పరిగెత్తుకు వెళ్ళి చేస్తారు వాళ్ళు ఆ నేను ఎందుకు చేయాలి అన్నట్టుగా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలాగా ఉండకూడదు అనారోగ్యం చేసేస్తుంది మనస్సుకి మంచిది కాదు అవును స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే ఎవరో ఎవరకోకుండా ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరినీ అన్న అభిప్రాయం కాదు పని చేయని వాళ్ళని అన్న అభిప్రాయం స్టేట్ గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళి తల బొత్తుకెట్టిపోయి ఉన్నాం కనుక అలా అంటూ ఉంటాం ప్రజలం కదా ప్రజలు అలా అంటూ ఉంటాం చేయకపోయినా ఒకసారి అది అవకాశం అదే అనే హక్కు ప్రజల వింటుంది ఎనీవే సో కష్టపడి పనిచేసేటువంటి లక్షణం ఉండాలి ఈశ్వరాత్మణ బుద్ధి ఉండాలి అటువంటి అంతఃకరణ మలవాడవు నీవు అగుము ఆ విధంగా ఉన్నవాడవై కర్మబంధనై జీవన్నేవా పతితే చస్మిన్ శరీరే విముక్తుడవై విముక్తుడవై అంటే విముక్తో మాముపైష్యసి కదా శ్లోకం ఆ పదాలు ఒక పదం తర్వాత ఒకటి వ్యాఖ్యానం చేస్తున్నారు విముక్తుడవై అంటే దేని నుండి కర్మబంధనై కర్మబంధనముల చేత విముక్తుడవై అంటే దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే సాధారణంగా మిమ్మల్ని ఎవరైనా కట్టేసారనుకోండి కట్టేసిన వాళ్ళు తాడేసి అదే కదా టాపిక్ కట్టేయడం బంధమేగా త్రాడేసి కట్టేస్తే ఆ కట్టేసిన వాడు వచ్చి తాడు విత్తితే మనకి విముక్తి లభిస్తుంది కానీ వాడు విప్పకపోతే మనమైనా విప్పుకుంటే లక్షిస్తుంది ఇక్కడ అలా కాదు వాడేవడం వచ్చి ఈశ్వరుడు వచ్చి విప్పిది లేదు మీరు జీవుడుగా మీరు విప్పుకునేది లేదు వాటంతటే విడిపోతాయి వాటి చేత విడిచిపెట్టబడిన వాడవై గివెన్ అప్ బై ఎందుకంటే మీరు చేయాల్సిందల్లా కర్తవ్య కర్మను ఈశ్వరార్పణ బుద్ధితో చేసుకుంటూ పోతాడు చేసుకుంటూ పోతే ఆ ముందు మమకారము తర్వాత అహంకారము వాటంతటవి క్రమంగా జారిపోయి అది ఎందుకంటే అహంకార మమకారములే బంధము అవి ఎప్పుడైతే జారిపోయినాయో వాటంతటవే జారిపోతాయి మీరు విత్తుకునేదేమీ లేదు అంచేతనే కర్మబంధనముల నుంచి తప్పించుకున్నాడని కాదు కర్మబంధములచే విడిచిపెట్టబడినవాడు ఇక్కడ విడిచిపెట్టుట అనే కర్త క్రియలో కర్త ఎవరు వీడు కాదు ఆ క్రియలో కర్త కర్తది తృతీయ కర్మబంధమే కర్త అంటే ఆ బంధమే విడిపోతుంది అది బంధంగా మానేస్తుంది వీడు అలా ఉండిపోతారు ఎప్పుడు ఇప్పుడా లేకపోతే మరణించిన తర్వాత సాధారణంగా చాలామంది ఈ విముక్తి అనేది మరణించిన తర్వాత పెడతారు భగవద్గీత చదువుకుంటే సంసార బంధము నుండి విముక్తి ఇప్పుడు కలుగుతుంది మామూలుగా లోకంలో నేను చూస్తూ ఉంటాను సంసారంలో పడి జనులు తలముంకలైపోతూ ఉంటారు ముందు వెనక తోచక కింకర్తవ్యత విమూఢులైపోతూ ఉంటారు ఏం చేయాలో తోచని ఒక భయంకర పరిస్థితిలోకి జారిపోతూ ఉంటారు సంసారంలో జనులు అలాగే ఉంటారు భగవద్గీత క్లాసుకి రావాలంటే ఎందుకులేండి ఖాళీగా ఉన్నప్పుడు చూడలే అంట ఎందుకంటే మరి వ్యామోహం అంటే సంసారం వ్యామోహం అలాగే ఉంటుంది కానీ ఒకవేళ దారి తప్పి భగవద్గీత క్లాసుకి వచ్చి వచ్చిన కూర్చోడు వెళ్ళిపోతాడు అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నవాడు ఇంజనీర్ అంటారు లేదు ఒక కూర్చోలేదు ఎందుకంటే కాళ్లల్లో కూర్చోలేదు ఏదో ఒక రాహువో కేతువో ఉంటాడు కాళ్ళల్లో కూర్చోలేడు అక్కడ నుంచి అవతల పోతాడు ఒకవేళ వచ్చి కొంత ఆసన ఆసన జీవితం చేసి అంటే కూర్చోడం గడ్డలో సేపు కూర్చోడం కూర్చుని వాడు కనుక వింటే మనస్సు చేత పడుతుంది కొంచెం చూసారా సంసారం మీకు ఎప్పుడైనా ఒక ట్రిక్ చెప్తా సంసారం మరీ భారం అనిపించినప్పుడు చాలా క్లేషం అనిపించినప్పుడు చుట్టూ ఉండే పరిస్థితులు క్లేశం అనిపిస్తాయి అనిపించినప్పుడు మీరు ఈ మాట గుర్తుపెట్టుకోండి ఏదోదింకా స్వప్న ఈ జీవితం చూసారా ఇది రెండు రోజుల రెండు రోజుల అలా రాస్తారు రెండు రోజుల రెండు రోజుల స్వప్నము అలా కలండి చెడుకల చెడు కళ కూడా ఎంతసేపు ఉంటుంది ఒక కొద్దిసేపు ఉండి అది మీరు అనుకోగలిగితే అనుకుని చూడండి ఈసారి అనుకుంటే అమ్మా కొంత తేలికనిపిస్తుంది హృదయం అయితే మీకు ఈ జీవితము స్వప్రా దీంతో సత్యం ఏం లేదు నీవు కర్తవి కావు భక్తులు కావు అని మీకు ఎవరు చెప్తాడు చెప్తారా కృష్ణ యూనివర్సిటీకి చెప్తారా వెళ్ళా అయితే కొన్ని దేవాలయానికి చెప్తారా పోనీ మన ఉన్న చిన్న దేవాలయం వద్దండి పెద్ద దేవాలయం ఒకటి మీరు ఎన్నుకుని వెళ్ళండి తెరపట వెళ్ళండి ఇప్పుడు నాకు ఒక సంగతి అర్థం కాల ఇప్పుడు మన ఊళ్ళో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా ఈ వెంకటేశ్వర స్వామికి తిరుపతి వెంకటేశ్వర స్వామికి తేడా ఏమైనా ఉందా ఒకటేనా మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు తేడా ఉంటుందా వెంకటేశ్వర స్వామిలో తేడాలు ఉంటాయి ఇంతమంది వెంకటేశ్వర స్వాములు ఉంటారా ఒకటే మరైతే తిరుపతి ఎందుకు వెళ్తున్నట్టు ఇక్కడ వెంకటేశ్వర పక్కదే ఉన్నాడు వెంకటేశ్వర స్వామి నాకు అనిపిస్తుంది ఏదో అయామ్ క్రేజీ ఆర్ పీపుల్ ఆర్ క్రేజీ ఏదో ఒకటి అయ్యి ఉండాలి బహుశా అయామ్ క్రేజీ అయ్యి ఉంటుంది కాబట్టి సో మీరు మీరు తీర్థ దేవాలయం ఒకటి వెతికి పట్టుకుని వెళ్ళారనుకోండి అక్కడ చెప్తారా పోనీ ఎడా నువ్వు కర్తలు కావురా భక్తులు కావురా ఈ సంసారం నిత్యరా తమ్ముడు నీవు ఈ జీవితము దోదింకా సప్నా అని అక్కడ చెప్తారా పోనే అక్కడ చెప్పరు మీరు భగవద్గీత క్లాసులోనే చెప్తారు కాబట్టి సంసారం పనులు ఎలా ఉన్నా ఎప్పుడైనా వారానికి ఓ రోజైనా భగవద్గీత ఇచ్చిన పదాలు చెవిలో పడుతూ ఉంటే ఆ సంసార భారం కొంచెం తేలిక పడుతుంది భగవద్గీత ఎప్పుడు మరణించిన తర్వాత కాదు ఇప్పుడు జీవన్నీరా ఇప్పుడు జీవిస్తూ ఉండగానే మీకు మనస్సు తేలిక మరి ఎవరిని జీవిస్తూ ఉండగా మనస్సు తేలిక సరే మరి మరణించిన తర్వాత అప్పుడు కూడా నీకు మోక్షము నీకోసం సిద్ధంగా వేచి ఉంటుంది పతితేచ అశ్మిన్ శరీరే జీవిస్తూ ఉండగానే బంధము సంసార బంధము తేలికైతే మరణించిన తర్వాత ఇంక వేరే సో మరణించిన తర్వాత కూడా ఈ శరీరము మరణిస్తుంది నువ్వు మరణించవు అశ్విన్ శరీరే పతితేచ ఈ శరీరము పడిపోతుంది ఇప్పుడు ఎందుటాకు చెట్టుకు ఆకు ఉంటుంది చెట్టుకు ఆకు వస్తుంది సో కబీర్దాస్ అన్నాడు ఏ ఏ తరువర అన్నాడు తరువరకే పత్త పత్త అంటే పత్ర చెట్టు యొక్క ఆకు ఎటువంటి చెట్టు ఏదో చిన్న పిచ్చి చెట్టు అని మీరు అనుకోద్దు చెట్లలో కల్లా గొప్పదైన చెట్టు యొక్క ఆకు ఈ ఆకు ఆ చెట్టుకి ఎంతకాలం పట్టుకున్నది ఎలా ఏదో ఒక కొద్ది రోజులు ఈ లోపల క్రమంగా ఆకు సడలుగుతుంది ఎండిపోతుంది ఎండిపోతే అది గాలి ఎక్కువ ఊడిపోతుంది ఊడిపోయిన తర్వాత ఎక్కడ పడుతుంది అన్నది కేవలము గాలి మీద ఆధారపడి ఉంటుంది సో పవన గాలి ఇటు వేస్తే ఆకుపోతడుతుంది గాలి ఇటు వేస్తే ఆకుపోయి ఇటు చెట్టు నుంచి ఎండు ఆకు ఊడిపోయిన తర్వాత ఎటు కొడుతుందో ఎవరు చెప్పగలడు కాబట్టి ఈ దేహము అటువంటిది ఇది పడిపోతుంది ఎండు తాకు వలే పడిపోతుంది ఎప్పుడో గాలికి ఎక్కడో పడిపోతుంది వీడు తిరుగుతూ ఉంటే ఏ ఊళ్ళో చచ్చిపోయాడంటే వన్ డజ్ ఏ ఊళ్ళో అయినా ఒకటే ఆ గాలి వాటగా ఎక్కడోకడో పడిపోతుంది దేహం కానీ దేహమే నశిస్తుంది తప్ప నీవు నశించవు నీవు మోక్షమును పొందడవు మోక్షమును పొందుతా అంటే అర్థం ఏంటండి మాం ఉపైష్యసి నన్ను ఆత్మస్వరూపుడనైన నన్ను నీవు చేరుకునగలవు అంటుమాపైష్యసి ఆగమిష్యసి నాలోకి చేరుకునేదావు చేరుకోవడము అంట చూడండి పూర్వానికి ఒకడు స్వగృహాన్ని విడిచిపెట్టి సంచారం మొదలుపెట్టాడు దీనికోసము సుఖము శాంతి ఆనందము వీటిని వెతుక్కుంటూ స్వంతిల్లు విలు పెట్టి తిరగడం ప్రారంభించాడు వీటి కోసం ధ్యానంలో ఉందనుకున్నాడు అధికారంలో ఉందనుకున్నాడు భోగాల్లో ఉందనుకున్నాడు ఎక్కడెక్కడెక్కడో తిరిగాడు ఎక్కడా వీడికి సుఖము శాంతి ఆనందము లభించలేదు ఆఖరిని మళ్ళీ స్వంతింటికి వచ్చాడు అనేక సంవత్సరాల తర్వాత స్వంతింటికి వచ్చాడు స్వంతింటికి వస్తూ అనుకున్నాడు ఈ సంవత్సరంలో నాకు ఎక్కడా సుఖశాంతి లభించలేదు ఏ ఇల్లు విధులు మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ వెళ్తున్నాను బహుశా అక్కడ అక్కడ ఎలా ఉంటుందో అని సందేహిస్తూనే వచ్చాడు స్వంతుంట్లోకి రాగానే వాడికి సుఖము శాంతి ఇబ్బడి ముబ్బడిగా లభించినవి అదేవిధంగా జీవుడు కూడా జీవుని యొక్క స్వగృహము ఆత్మరూపుడైన ఈశ్వరుడు ఆత్మరూపంగా ఉన్న ఈశ్వరుడే జీవుని యొక్క ఒరిజినల్ స్వగృహం కానీ జీవుడు తాను ఒక కర్తని భోక్తని అనే భ్రమలో పడి అహంకారమకారముల చేత కటివేయబడిన వాడై తన స్వగృహము నుండి దూరమై ఈ సంసారంలో మమ మమ ఇగో ఇజినాది అదినాది అంటో ఈ సంసారంలో పరిభ్రమించి పరిభ్రమించి నేను ఈ ఘనకార్యం చేశాను ఆ ధనకార్యం చేశాను అంటో అహంకారంతో విసిగి వేసారి ఆఖరికి మళ్ళీ ఆ సన్యాసయోగముతో కూడిన అంతఃకరణము గలవాడై తిరిగి తన స్వరూపభూతుడైన ఈశ్వరుని చేరుకుని అమ్మాయ్య అని సేదీరినాడు సో మాం ఆగమిష్యేసి నీవు నా వద్దకు చేరుకొనగలవు తర్వాత శ్లోకం సమోహం సర్వభూతూ నే ద్వేష్యోస్తిన ఇది కొంచెం గంభీరమైన శ్లోకం దీంట్లో మూడు నాలుగు అంశాలున్నాయి మొదటిది సర్వభూతూ అహం సమహ సకల ప్రాణుల ఎందు నేను సముదను అనేది చాలా గంభీరమైన వచనం అది వేదాంతంలో చాలా ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమి ఆక్రమించే వాక్యం సముడు ఈశ్వరుడు అంటే సముడు సమత్వము అనే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది రెండవది ఈశ్వరునకు ప్రియుడు కానీ ద్వేషుడు కానీ లేడు అది సమత్వం యొక్క వ్యాఖ్యానమైనది సమత్వాన్నే వివరించినట్లయింది మూడు తర్వాత వాక్యంలో ఎవరైతే ఈశ్వరుణ్ణి ప్రేమతో భజిస్తారో వారు ఈశ్వరుని ఎల్లు ఉండెగరు ఈశ్వరుడు వారి ఎల్లు ఉండు అని తర్వాత వాచం చాలా సరళమైన అనువాదం చేసిన సార్ నేను కాబట్టి మొదటి అర్ధ భాగము ఫస్ట్ హ్యాఫ్ లో ది ది గ్రేట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద సమత్వం రెండవ హ్యాఫ్ లో భక్తి యొక్క తత్వం వాళ్ళు ఇది అనేక పర్యాయాలు వచ్చినటువంటి ప్రసంగమే అయినప్పటికీ చాలా విలువైన ప్రసంగం ఈ ప్రసంగాన్ని మనం జాగ్రత్తగా నిర్వహించుకోవాలి ఈ శ్లోకాన్ని చూద్దాము ముందు అసలు ఒకసారి అవతారికి అందాము రాగద్వేషవాంతరి భగవాన్ యతో భక్తానను గృహ్ణాన్ త ఇప్పుడు చూడండి ఎవడైతే నా ఎందు సకల కర్మలను సమర్పిస్తాడో వాడు నన్ను చేరుకుంటాడు అంటే మోక్షాన్ని పొందేస్తాడు కర్మబంధం నుంచి విముక్తిని పొంది నన్ను చేరుకుంటాడు అంటే మనకి ఎలా అనిపిస్తోందంటే అంటే ఎవరైతే ఈ కొంతమంది ఈశ్వరుణ్ణి చేరుకుంటున్నారు ఇంకో కొంత చాలామంది చేరుకోవట్లేదు అంటే ఇప్పుడు ఈశ్వరుడికి రాగద్వేషాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు హెడ్ మాస్టర్ ఓ హై స్కూల్లో ఓ నలుగురు విద్యార్థులు నాతో చెప్పారు ఒకరిని చూపించి హెడ్ మాస్టర్కి ఆయనంటే చాలా ప్రీతండి అని అన్నారు నాతో నేను అన్నాను ఆ కుట్రాడి అంటే చాలా ప్రీతి ఓహోలాగా మరి మీరందరూ అంటే ప్రీతి లేదా హెడ్ మాస్టర్కి అని నేను అడిగాను అంటే కొంచెం తక్కువ ఉంది కానీ ఆ కుట్రాడి అంటే మాత్రం చాలా ప్రీతి అని అన్నారు పిల్లలు చెప్పారు నాతోటల్లా అప్పుడు నేను అన్నాను ఎలా బహుశా ఆ కుకాడు ఆయన నానత్త కొడుకేమైనా అయి ఉంటాడా అదే కాదు కొన్ని భావమరదు అయించాడా భావమురదైతే ప్రీతి లేకపోతే ఇంటికి వెళ్ళాక భోజనం ఉండదు కాబట్టి భావమరుదు అయి ఉంటాడు భావమరుదు కూడా కాదు వాళ్ళ కొని వాళ్ళ బంధువుల బంధువులు కాదు కొని వాళ్ళ కులం వాడ అది కాదు మరి ఎందుకు ఆ హెడ్ మాస్టర్కి ఆ కుట్రాడు అంటే ప్రీతి అంటే వాడు ఎప్పుడు ఫస్ట్ వస్తాడు ఇప్పుడు ఆ హెడ్ మాస్టర్కి రాగద్వేషాలు ఉన్నాయని మీరు అనగలరా అనలేదు ఏదో కులమో వర్ణమో వర్గమో లేకపోతే బంధుత్వమో ఏదో అడ్డుపెట్టుకుని ప్రీతి చూపిస్తే అదిగో నిశామంటారు అదిగో రాగద్వేషాలు ఉన్నాయి బంధు ప్రీతి ఉంది లేకపోతే కుల కుల ప్రీతి ఉన్నది మత ప్రీతి ఉన్నది అని అనస్తుంది ఏమీ లేవండి ఆ పురడు బాగా చల్లుకుంటాడు కాబట్టి ఐదే ప్రీతి అంటే దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి ఏమి నిర్ధారణ చేయాలి ఆయనకు రాగద్వేషములు లేవు సో ఇక్కడ పూర్వపక్షం ఏమిటంటే ఎవరో కొందరు ఈశ్వరుణ్ణి చేరుకుంటున్నారు మిగిలిన వారందరూ చేరుకోవట్లేదు పరిస్థితి అది కదా కాబట్టి ఈశ్వరులకు రాగద్వేషములు ఉన్నాయి తరిహి భగవాన్ రాగద్వేషవాన్ ఇందువల్ల భక్తులను అనుగ్రహిస్తున్నాడు ఇతరులను అనుగ్రహించటలేదు మరి ఆయనకి రాగద్వేషాలు ఉన్నట్టే కదా అన్నట్లయితే అది పూర్వపక్షం దానికి సమాధానం ఏమిటంటే నా ఆ పూర్వపక్షం సరికాదు ఈశ్వరుడు అహం అంటే నేను నేను అంటే ఈశ్వరుడు సర్వభూపేషు సమహ సప్తమి సప్తమి అంటే ఆధార సప్తమి కాదు విషయ సప్తమి సకల ప్రాణుల ఎడల తెలుగులో ఎడల అనర్థం సకల ప్రాణుల ఎడల సముడు ఈ సమత్వం మీరు చేసుకోవాలి ఇప్పుడు సమ ఇప్పుడు ఒకడి మీద ద్వేషం ఇంకొకటి మీద ప్రీతి ద్వేషం అంటే నెగిటివ్ అనుకోండి ప్రీతి అంటే పాజిటివ్ అనుకోండి అప్పుడు అటువంటి వాడికి సమత్వము తెలియదు ఎందుకంటే ఉంటే పాజిటివ్లో ఉంటాడు లేకపోతే నెగిటివ్లో ఉంటాడు వాడికి సమత్వము తెలియదు సాధారణంగా సంసారులకు సమత్వము తెలియదు సంసారుల సమత్వాన్ని ఎరుగలే సమత్వాన్ని తెలుసుకుని సమత్వము అంటే సేమ్నెస్ అంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ కూడా అంటాను ఎందుకంటే మీలో మీకు బాగా మనస్సుకి బాగా వస్తుంది ఈవెన్నెస్ అని కూడా అంటారు ఈవెన్నెస్ సమత్వాన్ని మీరు తెలుసుకుని సేమ్నెస్ ని తెలుసుకుని దాన్ని జీవితంలో ఏ ఒకకింత మీరు అనుభవానికి తెచ్చుకోగలిగినా మీరు తెలుసుకోవడం ద్వారా అనుభవానికి వస్తుంది తెలుసుకుంటూ ఉంటే అనుభవానికి వచ్చేస్తుంది తెలుసుకోకపోతే అసలు అనుభవం అనే ఉండదు కాబట్టి సమత్వాన్ని తెలుసుకుని దాన్ని అనుభవానికి తెచ్చుకోవడం ద్వారా మీరు ఈ సంసార బంధం నుంచి విముక్తులైపోతారు ఇప్పుడు ఉదాహరణకి సమత్వం ఎలా ఉంటుందో చెప్తున్నారు నమస్కారం సో ఇప్పుడు ఆకాశం ఉన్నది ఆకాశంలో వెదర్ ఉంటుంది ఆకాశం అధిష్టానం వెదర్ వాతావరణం ఆకాశం లేదు వాతావరణం లేదు ఆకాశంలో మార్పులు చేర్పులు ఉండవు ఎప్పుడు సేమ్ ఉంటుంది సమంగా ఉంటుంది కానీ వెదర్ ఓసారి బాగుంటుంది ఇంకోసారి బాగుంటుంది ఇప్పుడు శీతకాలంలో వాతావరణం చలిగా ఉంటుంది బయటికి ఆకాశంలోకి వెళ్తే చలి అనిపిస్తుంది వేసవి కాలము అదే ఆకాశంలోకి వెళ్తే వేడనిపిస్తుంది కానీ వాస్తవంలో ఆకాశము స్వతహాగా చలికాదు వేడి కాదు ఆకాశంలో వచ్చే వెదరే అయితే చలివుతుంది లేకపోతే వేడవుతుంది కాబట్టి వెదర్ వాతావరణము అప్ డౌన్ ఉంటాయి సమ ఉండదు ఆకాశము ఎప్పుడు శ్రమంగానే ఉంటుంది అలాగే మన కూడా వెదర్ వంటిది మనస్సు మనస్సులో సుఖము అప్ దుఃఖము భావం ఇప్పుడు మీరు చూడండి ఒకప్పుడు ఏమవుతుందంటే మీరేవో నాలుగు పనులు పెట్టుకుని బ్రేక్ఫాస్ట్ చేసి కాదో సైకిల్ మోటార్ సైకిల్ ఎట్టు బయలుదేరతారు ఐదు ఆరు పనులు పెట్టుకుని బయలుదేరతారు రోడ్డు మీదకి రోజంతా కష్టపడి ఇంటికి వస్తారు పనులన్నీ పూర్తి అయిపోయి వచ్చారు అనుకోండి ఇంటికి మీకు రావాల్సిన డబ్బులు ఏమైనా ఉంటే వచ్చేసి అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చారు you are very happy but there okapudu ye pani avadu anni edruskari appudu sayankalam baaka endalo tirigi tirigi alasu solasi intinge jartuntadu rojantha vyathama ipoyindi ani papam manuru manasuki ga kuda baatha padtadu alasata pondutadi sharirakamaina alasata manasikamaina alasata aa roju ela untundante manasuki dukham istundi so manasulo సుఖము దుఃఖము వాతావరణంలో చలి వేడి ఉన్నట్టుగానే మంచి చెడు ఉన్నట్టుగానే మనస్సులో కూడా సుఖము దుఃఖము ఉంటాయి కానీ ఆ మనస్సులో సుఖ దుఃఖములు ఉంటుండగా కూడా మీరు ఆకాశము వలె ఆకాశంతో దృష్టాంతం వాతావరణంలో హెచ్చు తద్దులు ఉన్నాను ఆకాశము ఏ విధముగా అయితే మనస్సులో సుఖ దుఃఖములు వచ్చిపోతూ ఉన్నా నేను సమంగా ఉంటాను ఈదంగా ఉంటాను అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనస్సును సాక్షిగా దర్శించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది